కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై తొమ్మిది తీరుచునతడే దినకర్మంబది నూరిటి రుణముక నూలిపోగున తొల్లిటి కర్మము తోడగుడుచుటకే తెల్లమి జీవుడు దేహము మోచుట వల్లనన్న పోదున్నంత కాలము మలాడిహారినే మరువగవలదు కోరిన కోర్కెకి గురియగునందుకే సారపు సంసార సంగమిది నేరిచి బ్రతికేటి నెపమునబోధది కూరిమిహరినే కొలువగవలయుంచనియాసల దిప్పుటకేపో పంచేంద్రియములా పంతమిది చించిన బోదిది శ్రీవేంకటాపతి నించి మనసులో నించగవలూ